దీంట్లో నేను మీకు గుర్తు చేస్తాను సత్ హ్యేవానందయాతి అని త్రిత్రియ ఉంటాయి అక్కడ వాక్యం ఏమిటి ఆకాశ ఆనందో నశ్యాత్ అని వాక్యం అంటే ఆ ఈ ఆనందమైన ఆకాశము లేకుంటే ఎవడు గాలి పీలుస్తాడు ఎవడు విడిచిపెడతాడు ఎవడు కదులుతాడు అని ప్రశ్న అంటే ఎవడు కూడా కదలలేడు అంటే సకల ప్రాణ వ్యాపారములు కూడా ఆనంద స్వరూపమైన ఆకాశము నుండే వస్తున్నాయి అని వాక్యం ఆ వాక్యంలో ఆకాశబ్దానికి భూతాకాశమా బ్రహ్మ అనే డౌటే లేదు చచ్చెప్పుడు డౌట్ ఉన్న చోట డౌట్ లేని చోట మేమాం సక్కట్లా మరి డౌట్ కాబట్టి అక్కడ ఆకాశ శబ్దము పరబ్రహ్మ ఎందు ప్రయోగింపబడినది స్పష్టంగా తెలుసుకోవాలి కాబట్టి ఆకాశస్థల్లింగా అంటే ఆ వాక్యం విషయవాక్యం కాదు విషయవాక్యం ఎప్పుడు సంశయానికి ఆలంబనం అవ్వాలి మరి విషయవాక్యం ఏమిటి అంటే అస్య లోకస్య కా గతి అని అడిగాడు శలకుడు దాల్భ్యుడు శలకుని అడిగాడు ఈ లోకానికి గతి ఏమిటి అంటే ఆకాశ అని చెప్పడా అనేప్పటికీ వెంటనే ఈ భూతాకాశమేమో అనే డౌట్ ఎందుకంటే ఈ లోకానికి గతి ఏమిటి అంటే ఈ ఫిజికల్ స్పేస్లో ఉంది కదా మరి ఈ అది విషయవాక్యం సంశయానికి ఆశ్రయమైన వాక్యం విషయో విషయ ఎవంటే ఇక్కడ అస్సలోకస్య గతి అనే ప్రశ్నకి ఆకాశ అన్నారు ఈ ఆకాశము భూతాకాశమా లేక ఎక్కడో ఒకటి రెండు చోట్లైనా అరుదుగానైనా పరబ్రహ్మ ఎందు ఆకాశశబ్ద ప్రయోగం ఉంది కనుక ఆ పరబ్రహ్మ అంటారా అని శంక దానికి శంక అయితే సరే నువ్వేమంటావో చెప్పు నీకేమ నీకేమనిపిస్తోంది నాకైతే భూతాకాశం అనే అనిపిస్తోంది పూర్వపక్షాలను బిల్డప్ చేస్తున్నారు భూతాకాశము కుహ పత్ర ప్రసిద్ధపరేణ ప్రయోగేణ శీఘ్రం బుద్ధిమారోహతి ఎప్పుడూ కూడా ఆకాశ శబ్దము యొక్క ప్రయోగము అంటే మనం నిత్యకృత్యంలో వైదిక వైదికం కానీ వేదాల్లో కానీ లోకం వ్యవహారంలో కానీ ఆకాశశబ్ద ప్రయోగం ఎలా చేస్తారు భూతాకాశం అని చేస్తారా పరమాత్మని చేస్తారా భూతాకాశం అనే చేస్తారా ఆకాశ అనగానే ఏ అర్థం బుద్ధికి వెంటనే వస్తుంది భూతాకాశం వస్తుంది కాబట్టి అస లోకస్య కాగతి ఆకాశ అనగానే మాకు భూతాకాశం అర్థమే వెంటనే వస్తుంది అంత మాత్రం చేత అర్థం అయిపోతుందా అవుతుంది ఎందుకంటే జైమినిది ఒక నియమం ఒకటి మీమాంసకులు కదా వాళ్ళు వాక్యశాస్త్రాన్ని నిర్ధారించిన వాళ్ళు వాళ్లే కదా కర్మమీమాంసకులు అక్కడ ఏమన్నారంటే ఇవన్నీ లోకంలో వీటిని సరిగ్గా అర్థం చేసుకోక వీటికి విరుద్ధమైనటువంటి దిశలో పయనిస్తారు జైమిని ఓ ప్రశ్న వేసుకున్నాడు వేదమంత్రాలలో పదాలు ఉంటాయి వేదమంత్రంలో పదం ఉంటుంది ఏమని ఉంటుందంటే దర్వి అని ఉంటుంది దర్వి అంటే పాత్ర పాత్ర నవ్ గిన్నే వేదవంతంలో దరి అని ఉందనుకోండి ఇప్పుడు దీనికి లోకంలో అర్థం మనందరికీ తెలుసు లేకపోతే స్థాలి అని ఉంటుంది స్థాలీ మాట విన్నారు కదండి పెన్నీళ్ళలోనూ స్థాలి అని ఉంటుంది దర్వీ అని లేకపోతే యూపహ అని ఉంటుంది అంటే ఒక కట్టె నేలలో పాచిన ఒక కట్టెటి రూప అని ఉంటుంది ఈ ఈ పదాలు వచ్చినప్పుడు దీనికి లౌకికమైన అర్థం ప్రసిద్ధమే అలా వినగానే మనకు అర్థం తెలుస్తూ ఉంటాయి ఆ పదాలు వేద మంత్రాల్లో కూడా ఈ లౌకికమైన అర్థమే చెప్పుకోవాలా లేక మంత్రాలు చాలా గొప్పది వాటి మీద ఇంకో స్పెషల్ అర్థం ఉంటుందా అని శంక దానికి జరిగిన నిర్ణయం ఏమిటంటే ఏ పదానికి లోకంలో ఏ అర్థమో అదే మంత్రంలో చెప్పాలి అని ఆయన చెప్పారు ఎంత బాగుంది అంతేగాని మంత్రంలోకి వచ్చేప్పటికి మీరు దానికి ఏవో కొత్త అర్థాలు కల్పించడం ప్రారంభిస్తే ఆ మంత్రం యొక్క స్పిరిట్ అంతా కూడా ఇప్పుడు కప్యాస అని ఉన్నప్పుడు శంకర్లు ఏ చెప్పారు ది బ్యాక్ సైడ్ అఫ్ మంచి అని చెప్పారు దీని మీద ఇతర ఆచార్యులు కొందరు రామానుజాచార్య మధ్వాచార్య వీళ్ళందరూ ఏం చేశారంటే ఇంకో అర్థం చెప్పారు ప్యాస్ అవ ధాతు ఒక ప్యాస్తే ఇది క్యాస కే అంటే నీటి కా అంటే నీరని అర్థం ఉంది మీరెప్పుడు వినుండరు కా అంటే నీరేమిటిండీ కానీ వినుండరు కే నీటి ఎందు ప్యాస్తే విహరించువాడు క్షయనించువాడు ఈ ప్యాస్ అనే పాణిని గారి ధాతు గణాల్లో ఎక్కడో పడుంది అది అది ఆత్మ నిర్భర ధాతు అది ఉంది ఎక్కడో అది పట్టుకొచ్చి నీటి ఎందు విహరించేవాడు ఎవడు నీటి ఎందు విహరించేవాడు శ్రీ మహావిష్ణుడు ఆయన నీటిలో విహరించడం ఏమిటి అంటే ఆ కథ ఉంది ఒక ఒక రాజు ఆకు మీద ఆయన పడుకుని కరార విందేనా ముఖార విందం అంటే శ్లోకం కూడా ఉంది అది అది కాబట్టి ఇక్కడ సత్యాస అంటే శ్రీహరి అని అర్థం చెప్పారు ఇలాంటి అర్థాలు చెప్పడం తప్పు ఎందుకంటే మంత్రాలకి మీ పాండిత్యాన్ని ఉపయోగించి శ్లేషలు ఇలాంటి అర్థాలు మొదలు పెడితే కవిత్వంలో ఇవన్నీ నడుస్తాయి అప్పుడు మంత్రం యొక్క స్పిరిటు విధివాక్యాలు అదంతా కూడా గలాభాక్యంగా అయిపోతుంది ఎవడికి దోచినట్టు వాడు అర్థం చెప్తుంటాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు శ్లేష కవిత్వం ఇవన్నీ మొదలు పెడితే ఎవడికి నచ్చిన అర్థం వాడికి చెప్తే దేశం నడవదు అలాగే విధి అంతా కూడా దెబ్బతింటుంది కాబట్టి లోకంలో ఏ అర్థం ఉందో ఆ అర్థమే తీసుకోవాలి ఆ సూత్రం నాకు గుర్తు లేదు ఇది జయని నిర్ణయం ఆ నిర్ణయం మనసులో పెట్టుకునే ఆయన కప్యాశించడానికి అదే అర్థం చెప్పారు కపి సంధి వినగానే కప్యాస అనగానే ఏమైనా కోతి బ్యాక్ కోతి యొక్క పృష్ఠము అని అర్థం చెప్పేశారు దాని స్పిరిట్ అది మీకు వినడానికి బాగున్నానే బాగుండకపోయింది అంతే అర్థం సో అలాగే ఆకా అది ఇక్కడ పూర్వపక్ష యొక్క తాత్పర్యం అది ఆకాశ అనగానే మాకు ఆకాశం అర్థం వస్తుందండి అదే అర్థం తీసుకుంటాం అలాగే కదా మీ నిర్ణయం కూడా అని పూర్వపక్షం నాయం ఆకాశ శబ్ద ఉభయ సాధారణ శక్యో విజ్ఞాతు అనేక అర్థత్వ ప్రసంగా ఒక పదానికి అనేకములైన అర్థములు ఉంట ఇది కావ్యంలో శోభ ఎందుకంటే కావ్యంలో శ్లేష పన్ పన్ చేస్తారు ఈ పన్ చేస్తూ ఉంటారు పదాలకి అనేక అనేకములైన పన్ పన్ అంటే తెలిసిన పియూఎన్ చేస్తూ రకరకాల పన్నులు చేస్తూ ఉంటారు జగడం అంటాడు జగడం అంటే అలా ఎందుకన్నాడు జగన్ అనే పదంతో అది పన్ను అవుతుంది జగన్ జగడం అంటాడు ఇదికే నేను ఓకే న్యూస్ పేపర్ చూసి మీకు పన్ను ఎలా ఉంటుందో చెప్తా సో ఆ రకంగా అంటే అది చూసేది పన్ను వేస్తూ అలాగే శాస్త్రంలో అలాగే కావ్యాల్లో పోయిట్రీలో ఇవన్నీ నడుస్తాయి కానీ వేదమంత్రాల్లో అలా కుదరదు ఈ పన్నులోవి కుదరవు శంకర్లు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పొరపక్షి అనేక అర్థత్వ ప్రసంగాలు ఆకాశ శబ్దానికి మల్టిపుల్ మీనింగ్స్ పెట్టుకుని ఒక చోట ఓ అర్థం మరోతోటి మరో అర్థం ఇలా మొదలు పెడితే అది శాస్త్రం చనిపోతుంది ఇప్పుడు మీరు మీ కుర్రాడికి కాలేజీకి వెళ్ళేప్పుడు టు డూ థింగ్స్ అన్ని లిస్ట్ రాసిచ్చారనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని దాంట్లో వాడు పన్నులు శ్లేషలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి అర్థాలు మార్చేస్తే మీరు ఇష్టపడతారా అలా పోదు విధి లేదంటే విధి ఇట్స్ లైక్ ఇండియన్ పీనల్ కోడ్ రాదు ఎక్కడైనా డౌట్ రావచ్చు దాని ఇంటర్ప్రిటేషన్లో అంతేకాని మీ ఇష్టం అర్థాలు మార్చడానికి వీలు ఉండదు అనేక అర్థత్వాన్ని ఒప్పరు మీమాంసకులు ఒప్పరు సో అంచేత ఆకాశ శబ్దము మీకు రెండు అర్థాల్లో ప్రయోగం కూడా లేదు ఒకచోట పరబ్రహ్మ అనే అర్థంలో ఇంకో చోట ఆకాశము మళ్ళీ ఇంకో చోటకు వచ్చేది పరబ్రహ్మ అనే అర్థం మరోచోట ఆకాశంలో ఈ రకంగా రెండు అర్థాల్లోనూ కూడా బాగా విస్తారంగా ప్రయోగాలు ఉంటే సరే రెండర్థాల్లోనూ దానికి ప్రయోగం ఉందేయా లెటస్ టేక్ ఇట్ ఇప్పుడు కాశీ అన్నారు ఏదో కాశీ అంటే అక్కడ నగరం అర్థం కూడా ప్రసిద్ధంగా ఉన్నది మీరు ఇంకో అర్థం చెప్పారు రెండర్థాలు తీసుకోవచ్చు అని అలా ప్రయోగం లేదు దానికి ఆకాశ శబ్దాన్ని ఆకాశము అంటే స్పేస్ అనే ప్రయోగమే ఉంది తర్వాత అనేక అర్థాలను మీరు కల్పించడానికి వీర్లేదు కాబట్టి భూతాకాశమే ఇదంతా పూర్వపక్షం పూర్వపక్షం చెప్తున్నాను మీరు ఏదో సిద్ధాంతం చెప్తున్నాను అనుకోక తస్మాత్ బ్రహ్మణి గౌణ ఆకాశ శుద్ధో భవితు అర్హతి ఇప్పుడు ఏదైనా పదానికి రెండు రకాల అర్థాలు ఉంటాయి రూఢి యోగ రూఢి అంటే ఫిక్స్డ్ మీనింగ్ యోగా అంటే ఎటిమలాజికల్ మీనింగ్ ఆకాశ శబ్దానికి ఫిక్స్డ్ మీనింగ్ భూతాకాశమే మీరు బ్రహ్మానే అర్థం చెప్పాల్సి వస్తుంది యదేష ఆకాశ ఆనందో న్యాద్దు అక్కడ ఫిక్స్డ్ మీనింగ్ కుదరదు ఎందుకంటే ఆకాశము భూతాకాశము జడం జడం ఆనందం కాజాలదు కాబట్టి ప్రాణశక్తికి ఆలంబనం కాజాలదు కనుక అక్కడ ఫిక్స్డ్ మీనింగ్ కుదరక గౌణం అంటే ఎటిమలాజికల్ మీనింగ్ తీసుకోవాలి ఆ సమంతాత్ కాశ్యతే అంతటా ప్రకాశించున్నది ఆత్మచైతన్యము అని అలా చెప్పుకున్నారు సో మీరు ఆకాశ శబ్దానికి ఫిక్స్డ్ మీనింగ్ భూతాకాశం దానికి గౌణార్థం తీసుకుంటే అంటే ప్రకాశించుతా అనే గుణం పరబ్రహ్మ యొక్క గుణం ఏమిటి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది సూర్యులాగా నిద్రపోదు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉండి నిద్రించదు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అలాగే ఉంటుంది పురాణ దృష్టిలో విష్ణువు ఫలానా ఏకాదశి నాటి పడుకుని ఇంకో ఏకాదశి నాడు నిద్రలేస్తాడు దార్శనిక దృష్టిలో అవిపరిలుప్త దృష్టి ఎప్పుడు పరబ్రహ్మ ఎప్పుడు నిద్ర నిద్రపోవడం అన్నది మనస్సుకి దేహానికి ఉంటాయి తప్ప ఆత్మ చైతన్యానికి నిద్ర ఉండదు సో నీకు పురాణ దృష్టి దార్శనిక దృష్టిలో ఉండే తేడాలు చెప్తున్నా నీకు పురాణం వాడి దగ్గరికి ఎరే విష్ణు పడుకుంటాడు రా విష్ణు పడుకోవడం దార్శనిక దృష్టిలో ఉన్నవాడికి ఏమిటండి విష్ణువు పడుకోవడం ఏమిటండి నేనే పడుకోను అని వీడు అంటాడు మనస్సు నిద్రపోతుంది తప్ప ఆత్మస్వరూపుడనైనా నేనే నిద్రపోను విష్ణువు పడుకోవడం ఏంటంటే వీడి వీడికి అది అర్థం కాదు సో వీళ్ళు ఏమని చెప్తారంటే విష్ణు పడుకుంటాడు విష్ణువు నిద్రపోతే ఏమిటవుతుంది రాక్షసులు పెట్టిరేగిపోతారు ఆయన తెలివిగా ఉండి వీళ్ళందరినీ కొడుతుంటే దారిలో పడి ఉంటారు వాళ్ళు పెట్టలేకపోతారు రాక్షసులు పెట్టలేకపోతే దేవతలేం చేయాలి కాషస్గా ఉండాలి ఇప్పుడు మనం దేవతలం అన్నమాట మనం దేవతలం కదా విష్ణు మనపక్షం వాడు అస్మత్పక్షీయే థాప్లైటర్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ దే స్పీక్ వీళ్ళందరూ దూడు బసవన్నా అని ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎలా ఉంది ఆ భాష నీకు నచ్చిందా నాకైతే చాలా విదూరంగా అనిపించింది ఆ భాష ని బహుశా నచ్చితే గాడ్ బ్లెస్ లేదు నేనేం కాదు మేము దేవతల ఈ రాక్షసులు మహా పొగరగా ఉన్నప్పుడు దేవతలు ఏం చేయాలి అలా దిక్కు దిక్కు అలా వ్యాధి ఉండాలి ఎంత దాంట్లో కన్వీన్యనెస్ ఉంది మళ్ళీ విష్ణు పైకి రాగానే వీళ్ళ తాత వచ్చేద్దాం కానీ ప్రస్తుతం మాత్రం ఇది ఇది ఎలా ఉండేది ఇది సర్వాత్మభావానికి అనుకూలంగా ఉందా లేదు దాంట్లో కన్వీన్యనెస్ లేదు ఎనీవే సో గౌణార్థము చెప్పచ్చు ఎప్పుడు ముఖ్యార్థం సుఖరాము కుదరకపోతే గౌణార్థం చెప్పచ్చు ఇక్కడ మీరు ఆకాశ అంటే బ్రహ్మాన్న ముఖ్యార్థం ఎక్కడా లేదండి మీరు ఎవరినైనా అడగండి కావచ్చు మరి గుణాన్ని బట్టి చెప్పామంటే గౌణార్థం మీరు తీసుకే తీయొచ్చు ముఖ్యార్థం మటుకు భూతాకాశమే గౌణార్థం లాగో చెప్తున్నారే విభుత్వాదిరి బహుభిర్ధర్మై సదృం ఆకాశేణ బ్రహ్మభవతి అనేక గుణాలు ఉన్నాయి ఆకాశం విభు విభు అంటే సర్వవ్యాపకము అని అర్థం నాకు సర్వ వివిధం భవతి అంతటా వ్యాపించి ఉండున్నది పరబ్రహ్మ కూడా సర్వవ్యాపకము అదో గుణం ఆకాశం ఎప్పుడూ సూర్యకాంతితో వెలుగుతూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది పరబ్రహ్మ కూడా నిత్య ప్రకాశస్వరూపము ఇంకో గుణం ఈ గుణాలను బట్టి పరబ్రహ్మ ఆకాశ సదృశము దాంట్లో సందేహమే లేదు ఆకాశము వంటిది ఒకప్పుడు ఇవ డ్రాప్ చేస్తారు ఇప్పుడు ముఖం చంద్ర ఇవ ఇది మామూలు స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అందుకోసం చెప్తున్నా కాళిదాసాదులు ఉపయోగించిన అలంకార శాస్త్రంలో చెప్పిన మొట్టమొదటి ఎగ్జాంపుల్ ముఖం చంద్ర ఇవ శ్రీరాలి ముఖము చంద్రునివలే ఉన్నది ఇవా డ్రాప్ చేస్తాడు ఇంకొకడు వచ్చి గరుసువాడు వాడేమంటాడంటే ముఖం చంద్ర అంటాడు నేను ఈ ముఖము చంద్రుడే అంటాడు అంటే ఇంకా ఆ చంద్రుడిని తోసి పరశాడు ఇదే ఈవిడే ఈవిడ ముఖమే చంద్రుడు ఇంకోహుడు అంటాడు చంద్రుడు ఈ మధ్యన ఆకాశంలో ఉదయించడం మానేసి ఉద్యానవనంలో ఉదయిస్తున్నాడే అంటాడు ముఖం అనే మాట అండ అసలు ముఖం అనే మాట అండ చంద్ర అతిశయోక్తి అంటారు అంటే ఉపమేయాన్ని పూర్తిగా డ్రాప్ చేసేస్తాడు ఇది అతిశయోక్తి అంట ఈ విధంగా ఇవా డ్రాప్ చేయటం సందర్భం ఉంది కాబట్టి ఆకాశ అంటే అంటే ఆకాశ ఇవ అంటే పరబ్రహ్మ గుణాన్ని బట్టి అలా ఎప్పుడన్నా చెప్తే చెప్పచ్చు కానీ అది గౌణార్థం అవుతుంది గుణాన్ని వచ్చిన అర్థం అవుతుంది తప్ప ముఖ్యార్థం కాదు దీని మీద ఒక శంక కాదు నోక్ష సంభవే గౌణోర్థహ గ్రహణమర్హతి చూడండి ముఖ్యార్థం తీసుకోవటానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు మీరు ముఖ్యార్థమే తీసుకోవాలి గౌణార్థం తీసుకోకూడదు ముఖ్యార్థానికి గతి లేకపోతే గౌణార్థం దీనికి ఒక దృష్టాంతం చెప్తారు సింహో మానవకహ మానవక అంటే కుర్రాడు బ్రహ్మచారి వాడు సింహము అంటారు అంటే ఇప్పుడు వాడికి భూము అది వాడు మీద పడి కొరుక్కు తింటాడనే అర్థమా కాదు అలాగేమీ చేయడు వాడు వాడు ఏదో పిల్లలు పెట్టుకునేవి అర్థం చదువుకుంటున్నవాడు వాడు సింహంలాగా కొరుక్కుని తినడం కాబట్టి ముఖ్య అర్థం కాబట్టి గౌణార్థం తీసుకోవాలి ఏమిటి గౌణార్థం సింహము వంటి వాడు ఏమిటి గౌణం సింహము చాలా చిలాకీగా యాక్టివ్గా ఉంటుంది ఆ మొత్తానికి కమాండ్ చేస్తూ ఆ లక్షణాలన్నీ వీడికి ఎన్ని ఉన్నాయి అని గుణం ఆ గుణాలు ఏడు రెండు ఉన్నాయి కాబట్టి సింహము వంటి వాడు మానవకుడు సింహ సదృశ మానవకహ అని సింహ శబ్దానికి సదృశ అనే అర్థం చెప్తారు అలాగే మీకు అవసరమైతే గతి లేకపోతే అంటే ఆ సింహో మానవక అనే మాట మరో రకంగా పొసదడు అన్నప్పుడు గౌణార్థం చెప్పాలి తప్ప గతి ఉండగా చెప్పడానికి వనే సింహ అన్నారనుకోండి అడవిలో సింహము అన్నారనుకోండి అక్కడ ముఖ్యార్థం చెప్తారా గౌణార్థం చెప్తారా ముఖ్యార్థమే చెప్తాను కాబట్టి ఈ లోకానికి గతి ఏది అంటే ఆకాశము అనగానే తక్కువనే అన్నిటికీ పరబ్రహ్మే ఇంకా పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం ప్రతిదానికి బ్రహ్మ ఒకడు ఉన్నాడు అన్నిటికీ పరబ్రహ్మ నేను చెప్పకూడదు మీ ఇల్లు ఎక్కడున్నాయని అడిగితే మలకాజ్గిరిలో ఉందని చెప్పాలి కానీ ఆకాశంలో ఉందను భూమండలం మీద ఉందనో లేదా బ్రహ్మాండంలో ఉందనో చెప్పకూడదు స్పెసిఫిక్గా చెప్పాలి అన్నిటికీ వరబ్రహ్మకోవడం కాబట్టి ఈ లోకానికి ఆశ్రయం ఏమిటి ఆకాశం సంభవతి ఇహ ముఖ్య ఆకాశ్రహణం ఈ సందర్భంలో ముఖ్యాకాశాన్ని స్వీకరించుట సంభవమగుతున్నది కాబట్టి ముఖ్యాకాశాన్నే అంటే రెగ్యులర్ ఆకాశాన్నే మనం అర్థంగా తీసుకోవాలి నను భూతాకాశ పరిగ్రహే వాక్యశేషో నోపద్యతే దీని మీద పూర్వపక్షం మీద ఆ శంకను పరిహరిస్తే ఏమవుతుంది పూర్వపక్షం బలపడుతుంది పూర్వపక్షాన్ని బలం చేయాలి పూర్వపక్షం మీద శంక ఏమిటంటే నువ్వే అంటున్నావు కదా ముఖ్యార్థం కుదరకపోతే గౌణార్థం తీసుకోవచ్చు అని నువ్వు వాక్యశేష అంటే వాక్యం ముందుకు వెళ్ళు ఇంకా మిగిలిన పౌరషం చూడు అక్కడ ముఖ్యార్థం కుదరదు కాబట్టి గౌణార్థం తీసుకోవచ్చు కదా అని శంక ఇప్పుడు మీరు వాక్యం చూస్తే అస్సలోక శా గతి ఆకాశ ఇది హోభాచ్య అంతవరకు బాగానే ఉంది ముఖ్యార్థం కుదిరింది ఇంకొంచెం ముందుకు వెళ్ళండి సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పే ఈ సకల ప్రాణులు ఆకాశము నుండియే పుట్టుతున్నది ఇది ముఖ్యార్థంలో ఎలా కుదురుతుంది కుదరదు కదా కాబట్టి ముఖ్యార్థం కుదరదు అని శంక భాష్యకా అదే వాక్యం అదే సర్వ సర్వ సర్వాణి హవా ఇమాని ఆకాశాదేవ సముత్పద్య ఈ సకల ప్రాణులు కూడా ఆకాశము నుండి పుట్టుతున్నది సకల భూతములు ప్రాణులు అనలేదు భూతములు సర్వాణి హవా ఇమాను భూతాను ఈ సకల భూతములు భూత శబ్దానికి ప్రాణన అర్థం ఉంది అది వేరే సంగతి అక్కడున్న పదములు సకల భూతములు ఆకాశము నుండియే పుట్టుతున్నది అవధారణ కూడా ఉంటుంది నుండియే పుట్టుతున్నది దీంట్లో మరి ముఖ్యార్థం ఎలా కుదురుతుంది ఈ భూతాకాశం నుండి సకల భూతములు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి కాబట్టి ముఖ్యార్థం కుదరట్లేదు కాబట్టి మేము గౌణార్థం తీసుకోవటంలో సమస్య లేదు కదా అని నువ్వు నైష దోష ఆ దోషమేమీ లేదు ముఖ్యార్థమే మనం తీసుకోవచ్చు ఎలాగంటే భూతాకాశాయ అమేణ కారణత్వోపత్తే అన్ని భూతములు ఆకాశము నుండి పుట్టేవి అనే మాట ముఖ్యాకాశమును స్వీకరించినా కూడా పొసముతుంది ఎలాగంటే వాయువు ఎక్కడి ఆకాశం నుంచే పుట్టింది వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి అప్పులు అప్పుల నుండి పృథివి కాబట్టి ఈ భూతములన్నీ అల్టిమేట్గా ఆకాశం నుంచి చెబుతాయి కాబట్టి ఒక క్రమంలో ఫైనల్ కాఫ్ ఈజ్ ఆకాశ కాబట్టి ముఖ్యాకాశం తీసుకుంటే వాక్యశేష ఆ ఫాలోయింగ్ సెంటెన్స్ ఫిట్ కాదు అనే మీ అబ్జెక్షను సరికాదు కాబట్టి భూతాకాశము దాన్ని ముఖ్యాకాశము అంటారు దాన్ని మనం తీసుకోవచ్చును విజ్ఞాహి తస్మాద్మన ఆకాశ సంభూత వారీ ఆకాశం పరమాత్మ నుంచి పుట్టింది తర్వాత ఆకాశము నుండి వాయు వాయువు నుండి అగ్ని అగ్నేరాప అప్పులు అభ్యపృథివీ పృథివీ పృథివ్యా మోషధయ అక్కడ ఓషధులు ఓషధీభ్యోన్నం ఓషధులంటే మొక్కలు అని అర్థం ఓషధి అంటే మొక్క అని అర్థం ఓషధిభ్య అన్నం మొక్కల నుండి ఆహారము అన్నా పురుష ఆహారం నుండి దేహము కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టేయి ఆకాశం నుంచి పుట్టే ముఖ్యాకాశం చెప్పొచ్చు ఏమి సమస్య కాదు యణే అూతాంతరాపేక్షయా ఉపపద్యేతే భూతకాశా ఇంకా చూడండి ఇంకా గో ఫర్దర్ వాచ్యశేషలో ఇంకా ఏముంది ఆకాశోహ్యే వైభ్యోన్ ఆకాశ పరాయణం అని ఉంది అక్కడ ఉంది వాక్యశేష ఈ ఆకాశము వీటన్నిటికంటే గొప్పది ఆకాశమే వీటన్నిటికీ పరమ లక్ష్యము అయనం అంటే లక్ష్యం పరాయణం అంటే పరమ లక్ష్యము అంటే అల్టిమేట్ గోల్ మరి అది అంటే అది కూడా పర్వాలేదయ్యా ఈ ప్రాణులన్నీ ఈ భూతములన్నీ కూడా ఆకాశం నుంచే పుట్టాయి కాబట్టి ఈ భూతములతో పోలిస్తే ఆకాశం గొప్పది ఇప్పుడు వాళ్ళు లెక్కలా చేశారంటే భూమి పృథివీ కంటే పది రెట్లు అప్పులు అన్నారు నిజానికి మనం భూగోళం చూసినా వన్ థర్డ్ నేల టూ థర్డ్స్ అప్పులే అంటే రెండు రెట్లు అక్కడే మీరు ఇంకా ఆకాశం అది చూసుకుంటే అప్పులు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్ వాయుమండలంలో వాటర్ వేపర్ చాలా ఉంది భూమి కంటే పది రెట్లు అప్పులు అప్పుల కంటే పది రెట్లు అగ్ని అగ్ని కంటే పది రెట్లు వాయువు వాయువు కంటే పది రెట్లు ఆకాశం అలా చెప్పారు వచ్చి పది పది పది అని ఉంటే చెప్పారు పెద్దది అర్థం కాబట్టి ఆ రకంగా ఈ మిగిలిన భూతములన్నిటికంటే ఆకాశము గొప్పది తర్వాత పరాయణం ఈ భూతములన్నిటికీ ఆకాశమే పరమ లక్ష్యము అని అంటే ఏం పర్వాలేదు ప్రళయకాలంలో ఇవన్నీ వెళ్ళి ఆకాశంలో విలీనమవుతాయి ఏమి సమస్య కాదు కాబట్టి మూడు హేతువులు సకల ప్రాణులు ఆకాశము నుండి పుట్టినవి ఆకాశము సకల భూతముల కంటే గొప్పది సకల భూతములతో ఆకాశమే పరాయణము అంటే పరమ లక్ష్యము ఈ మూడు విశేషణాలు కూడా భూతాకాశానికి వర్తిస్తాయి కాబట్టి వాక్యశేషన్ని బట్టి కూడా భూతాకాశము అనే అర్థం తీసుకోవటంలో ఆ లేదు ఇది పూర్వపక్షం తస్మాత్ ఆకాశశబ్ద శబ్దేన ఆకాశబ్దేన భూతాకాశ్రహణం ఇతం ప్రాప్తే అప్పుడు ఉపసంహారం చేస్తున్నారు పూర్వపక్షాన్ని కాబట్టి ఆకాశ శబ్దానికి ఆ మంత్రంలో ఆ చాండోద్య మంత్రంలో విధ విద్యలో వచ్చింది అది చాండ్రోద మనం చదివాము భూతాకాశమే అర్థం చెప్పుకుంటాము చెప్పుకోవాలి అని ప్రాప్తమైంది అప్పుడు దానిపై మనం చెప్తున్నాము మేము చెప్తున్నాము బ్రూమహ బ్రూమహ అంటే బ్రవీణి బ్రువహ బ్రూమహ మేము చెప్తున్నాము సంప్రసారణం వచ్చింది ఆ వాపోయి ఊ వచ్చింది ఎనీవే ఏమని చెప్తున్నారు ఆకాశస్థలింగా బ్రహ్మ అనే పదం మీకు అనువృత్తి వస్తుంది తధాతో బ్రహ్మ జిజ్ఞాసం కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి అర్థము మరి బ్రహ్మ ఏకాని కాదు మరి ఇందాక నుంచి అరగంట నుంచి మీరు ముఖ్యాకాశము అని చేడబడి చేసేవు కదా అంటే అది పూర్వపక్షం పురపక్షం బాగా దృఢం చేసి తర్వాత ఎప్పుడు కూడా మనకి శాస్త్రంలో విసర్జనం ఉన్నది ఇప్పుడు గణేష్ మహారాజు పూజ చేసి ఏం చేస్తారు విసర్జన నామరూపాలను విసర్జించారు అలా పుట్టి పూర్తమారు ఉద్వాసన చెప్పేయడం విసర్జన చేసేది అసలు పార్థివలింగ పూజ అని శివలింగానికి పూజ పార్థివలింగం అంటే ఇది నది ఒడ్డుకు వెళ్ళడం అక్కడ కొంచెం స్వచ్ఛంగా ఉన్న చోట అడుగు వేసి కాలు కాకుండా మనం ఎదురకుండా ఉన్న మట్టిని చేతిలోకి తీసుకోవటం నది ఒడ్డు మీదకి వచ్చి అవు లింగం హటం తయారు చేయటం లింగానికి ఏమి ఉండే ఇల్లు దానికి అభిషేకం చేసేయటం అక్కడే ఉంటుంది స్నానం ఉంటుంది అయిన తర్వాత ఆ తర్వాత అభిషేకం అయ్యేప్పటికే సగంగా ఆ తర్వాత జాగ్రత్తగా మట్టి తీసుకెళ్ళి మళ్ళీ నదిలో వేసేది ఇంకొకళ్ళు తొక్కకుండా ఉండడం కోసం అయిపోయా దిస్ ఈజ్ కాల్డ్ పార్థివలింగ పూజ శిక్షడ లింగానికి పూజ గొప్పదా పార్థివలింగానికి పూజ గొప్పదా అంటే శిక్షడ లింగ పూజ కంటే పూజ పది రెట్లు ఎక్కువ పుణ్యము అని శివపురాణంలో ఉంటుంది తీసుకొని కావాలంటే శివపురాణం గురించి నన్ను అడగడిన చెప్తా ఏమైనా మీకు ఏమర్థమైంది బట్టి ఒకసారి నేను మానస సరోవరం వెళ్ళా నాతో ఉన్నవాళ్ళు పూజ చేయటం ఎలాగో తెలియదు అని అన్నారు నేను చేయిస్తాను అన్న మరి మేమేం తెచ్చుకోలేదంటే ఏమీ తెచ్చుకోకర్లేదా ఆ లింగం నేనే ఒక లింగం తయారు చేశాను నేను మీరు చేయండి ఆ లింగం అక్కడ ఫిక్స్ చేసి ఆ మానస సరోవర జలాలు సీసాల్ తోటి తీసుకొచ్చి ఆ లింగం మీద అభిషేకం చేసి నాకు నమ్మకం వచ్చు కదా నమస్తే రుద్రమన్యూ తేరువా అభిషేకం చేసేసిన తర్వాత ఈ మట్టి అంతా తీసుకెళ్ళి మళ్ళీ మాన సరోవరంలో వేసేసి లేచక్కవచ్చు అయిపోయింది అంతే పూజ ఇంతకంటే మీరు ఏమీ పెద్ద పూజ ఏమీ చేయలేరు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాబట్టి వైదికమైన సంప్రదాయంలో థింగ్ సప్ సూచింపు క్రమక్రమంగా మీకు ఆడంబరాలు పెరుగుతాయి మంచిది సో ఆకా ఆకాశ తల్లింగా అని మేము చెప్తున్నాము అని పూర్వపక్ష కాబట్టి శిరఛేదం చేస్తారు శిరఛేదం అంటే అదేదో తప్పు పని చేస్తారు అని కాదు పార్థివలింగాన్ని ఏం చేస్తారు చక్కగా నిర్మాణం చేసి పూజ చేసి షోడ సోపచారం చేస్తారు నైవేద్యాలు పెట్టి ఇవి పెట్టే ఇవి పెట్టి నదిలో కల్పిస్తారు ఫస్ట్ ఎందుకన్నా చెడగొట్టేసి దాన్ని పూర్తిగా అలా ముద్ద కింద పారేయడం కాదు మళ్ళీ ఎవడైనా కాలు వేస్తాడు పూర్తిగా దాన్ని తీసేస్తారు అంటే నామరూపాలంటే ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం నామరూపాలను స్వీకరించినా అల్టిమేట్గా నామరూపాలని విదిలిపెట్టేయాలి అంచేతనే నామరూపాల మీద ఆ రకమైన దృఢమైన అవగాహన లేకపోతే వీడికి ఆత్మస్వరూపం తెలియదు నామరూపములు అనగానే అబ్బా తీసి పక్కన పెట్టవా అది నిత్య అని అనగలగాలి మీరు అసలు నామరూపాల మీద ఏ రకమైన శ్రద్ధ లేకుండా అయిపోవాలి వ్యతిరేక భావం అని కాదు శ్రద్ధ ఉండకూడదు నామరూపం అంటే పట్టుదల అహలు వాడికి శ్రద్ధ ఉండకూడదు అప్పుడు వాడికి ఆ వాసన నామరూప సంస్కారం శిథిలమయ్యి అప్పుడు నామరూపములకు అతీతమైన తత్వం అప్పుడు అనుభవాలలో వస్తుంది యా దిస్ ఈజ్ హావిటీ అని యూగన్ వాడికి ఓ పక్క నుంచి నామరూపాలు పట్టుకుని అలాగే దిగించి కూర్చుంటే యూ కెన్ నెవర్ నో దట్ రూత్ ఆకాశశుద్ధైన బ్రహ్మో గ్రహణం యుతం ఈ వాక్యంలో ఆకాశము అనే శబ్దం చేత పరంబ్రహ్మాన్ని అర్థం స్వీకరించుటయే యుక్తియుక్తముగా నందును ఎందువల్ల అంటే ఆ బ్రహ్మానే పదం తీసుకొచ్చి ఆకాశ బ్రహ్మ ఎందువల్ల కుట అంటే ఎందువలన తల్లింగాన్ని అస్ ఆ పరబ్రహ్మ యొక్క లింగములు దీన్ని ఎందుకలవు లింగము అంటే సూచే సూచించేది దాన్ని చూసి ఇది పరబ్రహ్మ అని చెప్తారు దాన్ని చూస్తే దాన్ని ఇది పరబ్రహ్మ ఓం అన్నాను అనుకోండి ఇది బుద్ధికి ఏది వస్తుంది ఈశ్వరుడు బుద్ధి వస్తుంది అదే రాముడు అన్నాను అనుకోండి శ్రీరాముడు బుద్ధికి రావచ్చు రాకపోవచ్చు ఎవడో లోకల్ రాముడు కూడా బుద్ధికి రావచ్చు కానీ ఓం అంటే ఇంకా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు సో దాన్ని లింగము అంట ఏది విన్న వెంటనే తక్కువని మీకు ఆ తత్వం గుర్తుకొస్తుందో ఆ తత్వానికి ఇది లింగము అంచేతనే పర్మతో వణిమాన్ ధూమాత్మ చోట ధూమము లింగం పొగ చూసిన అక్కడ నిప్పుంది పొగ చూసిన చూసిన మరుక్షణం మరుక్షణం కూడా కాదు అదే క్షణం మీకు నిప్పు జ్ఞానం కలిగిపోతుంది పొగ చూసి అది పొగ అనలే ఎవడు ఏమంటాడు అరే అక్కడ నిప్పు ఉంది అంటాడా లేకపోతే అదిగో పొగ అంటాడా పొగ కనపడుతూ ఉంటుంది అదిగో పొగానక్కర్లేదు పొగ ఉంది కాబట్టి నిప్పు ఉన్నది అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి దానికి లింగము అని పేరు అలాగే ఇక్కడ కూడా ఆ వాక్యశేషలలో బ్రహ్మలింగాలు ఉన్నాయి కనుక ఆకాశ శబ్దానికి అర్థము పరబ్రహ్మయే పరస్ హి బ్రహ్మణ ఇదం లింగం సర్వాణి హవాయుమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యూడండి ఈ సకల భూతములు ఆకాశము నుండియే పుట్టుతున్నది అనే వాక్యం ఉన్నది విశరా దీన్ని మీరు భూతాకాశంలో అన్వయించే ప్రయత్నం చేయొద్దు అది పరబ్రహ్మనే సూచిస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో ఐదు రణదమ్ములు ఉన్నారనుకోండి ఈ ఐదు రుణదమ్ముల్లో పెద్ద అయిన మొత్తం వ్యవహారాలన్నీ చూసి మిగతా నలుగుతుంది కాపాడుతున్నప్పటికీ వీళ్ళందరూ ఎవరి నుండి ఆ పుట్టినారో అంటే పెద్దన్నగారిని చెప్పరు తండ్రినే చెప్తారు ఈ భూతాలు ఐదు ఈ ఐదు కూడా ఒకే పరమాత్మ నుంచి పుట్టాయి మళ్ళీ దీంట్లో ఈ ఆకాశం పెద్దది కనుక మిగతావన్నీ దాని నుంచి పుట్టేయని అల్లాగా వ్యవస్థ చేయకూడదు అది క్రమం చెప్పినా ఈ సకల భూతములు ఆకాశము నుండి పుట్టినవి అంటే ఇది పెద్దన్నగారు ఆకాశం కాదు ఇది అలా తీసుకోకూడదు అది లింగము పరబ్రహ్మకే లింగము ఎప్పుడైనా సరే ఎదోవా ఇమాని భూతాన్ని గాయంతే అంటే మీరు పరమాత్మను తీసుకోవాలి తప్ప ఈ ఇంటర్మీడియరీస్ని తీసుకోకూడదు అని చెప్పిన ఇంటర్మీడియట్ కాజెస్ తీసుకున్నవాడు కారణకార్యభావంలో బంధింపబడి ఉంటాడు సో అయా మీరే ఊరు అన్నాడనుకోండి ఫలానా ఊరు అంటే వాడు కారణకార్యభావంలో ఉన్నట్టే బాగా వసుధైవ కుటుంబం అన్నాడనుకోండి ఆల్రెడీ వాడు కారణకార్యభావాన్ని దాటేసాడు అయ్యా మీ మీ బంధువులు ఎక్కడున్నారు నన్ను అడిగారు మొన్న వాళ్ళు డైమండ్ పాయింట్కి వచ్చి మీ బంధువులు ఎవరన్నా ఉన్నారు మీరే మా బంధువు అంటే ఇప్పుడు ఎదురకుండా ఉన్నవాడిని కాదని ఇంకో బంధువుని ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మరి మీకు భిక్షాది మీరు ఇవ్వండి భిక్ష లెటర్ దిగింగ్ ఇచ్చి వాళ్ళనికో పూట మీరు భిక్ష ఇవ్వాలి సో కాబట్టి అలాగే కారణ విస్తారం చేసుకోవాలి తప్ప సంక్షిప్తం చేసుకోకూడదు కనుక సకల ప్రాణులు ఎక్కడి నుంచి పుడుతున్నాయో అంటే మీరేదో లోకల్ కాజెస్ చూడకూడదు లోకల్ కాజెస్ ఉంటాయి కానీ అన్ని కాజెస్కి అతీతమైన పరమ కారణాన్నే మీరు స్వీకరించాల్సి ఉంటుంది అదే పరమాత్మ ఈశ్వరు నుంచి ఆవిర్భవిస్తాయండి అన్నీ కూడాను మళ్ళీ ఈశ్వరంలో కలుస్తాయి మధ్యలో ఇంటర్మీడియట్గా ఉంటుంది సారా ఇదంతా కూడా చాలా అల్పమైనటువంటి ఆలోచన తప్ప ఆ ఆలోచన కాదు పరస్మాధి బ్రహ్మణ భూతానా ఉత్పత్తి ఇది వేదాంతేశు మర్యాద మీకు పురాణ దృష్టి వేరుగా ఉంటుంది పురాణ దృష్టిలో ఈ సకల ప్రాణులు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే దక్ష ప్రజాపతి నుంచి పుట్టాయి దక్షుడన ప్రజాపక ఆయనకి ఇరవై ఏడుగురు అమ్మాయిలు అంటే మీకు ఏమర్థమైందండి నక్షత్ర రాశులను తెలియట్లేదండి ఆ సింబాలిజం మీకు అర్థం కావట్లేదు దక్ష అంటే ఏమిటో తెలుసిన పని చేయటంలో దిట్ట అంటే అర్థమేమిటి కర్మకాండ మనుష్యని తెలియట్లేదు మీకు కర్మ చేయటంలో దిట్ట దక్షుడు కర్మ చేయటంలో దిట్టగా ఉన్న వాడిని ఓ ముట్టికాయ ముడితే కానీ మీరు జ్ఞానంలోకి శివోహం శివోహం అనాలంటే ఈ దక్షుణ్ణ ముట్టికాయ అలా దక్షుణ్ణి అలా సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంకా శివోహం ఏం లేదు వాడు శివుణ్ణి కిందకు లాగేస్తాడు కాబట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా ఈ భాష కాబట్టి సో ఈ లో దక్ష ప్రజాపతి ఉన్నారు ఆయనకి ఇరవై ఉన్నారు పెద్ద సంసారం అనువాదము ఉంటారు వీడి సంసారం అంతా తీసుకెళ్లి ఆ దక్షుడిని తిన్నీ అనువాదం ఈ అమ్మాయిలకి పెన్నీళ్ళు కాక నానా హింస పడతాడు ఆ నిజంగా ఒక్క తరం మనం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది ఈ తరంలో అమ్మాయిలు పెళ్లిళ్ళు కాకపోవడం అనే సమస్యలు ఏంటి మళ్ళీ చూసుకుంటారు వాళ్ళ పెళ్ళి ఈ నైస్ డెవలప్మెంట్ ఒక తరం వెనక్కి వెళ్తే అమ్మాయి పెళ్ళని తల్లిదండ్రులు మహాభారాన్ని వచ్చి వాళ్ళని తలుచుకుంటే దాడి చేసుకుంది ఎంతో కష్టపడి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సానుక కూడా వచ్చింది ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఇష్ట నువ్వేం కట్టక్కర్లా ఎవరో కట్టతాడు వాడికి ఒక బాండ్ మీద సంతకం పెట్టి వెళ్ళి మకాన్ పెట్టేయడమే ఇలా ఇల్లు కట్ట కదా ఈ బకా ఉంటాడు వాడు హైగా బకాడ్వాడు ఎవడో కడతాడు కట్టివాడు ఎవరో కాబట్టి వైజ్మెన్ లివింగ్ దూల్స్ బిల్డ్ హౌసెస్ అండ్ వైజ్ లివింగ్ ఇంట్లో మీద తెలివితే పెళ్లి చేసి చూడు పెళ్లితే ఉందండి తల్లిదండ్రులు కూడా గెస్ట్ల కింద వెళ్ళి భోజనం చేసే అమ్మాయిని ఇన్వైట్ చేస్తుంది డాడ్ నేను పెళ్లి చేసుకుంటున్నాను అమ్మని ఇన్వైట్ చేస్తుంది ఎక్కడ మా పెళ్ళి అంటే అక్కడ వైస్రాయ్ హోటల్కి రా కరోనా టైం అంటుంది వెళ్తాడు వెళ్ళి భోజన చేస్తాడు వస్తాడు అందరితో ఓవర్ కాబట్టి ఆ రోజుల్లో పాపం అలాగ ఈ దక్ష ప్రజాపతి పడిన పాటలు ఇండికో అమ్మాయి నాకు గుర్తు లేదు డీటెయిల్స్ ఇరవై నాలుగుకో ఇరవై చేస్తాడు పెళ్లి ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలి ఉంటే వాళ్ళ కోసం నాన్న అహింస పడతాడు కాబట్టిలాంటి అవాంతర కాసెస్ ఇది పురాణ దృష్టి అల్టిమేట్ యు గో టు ది టాప్ ఇంకా మళ్ళీ మధ్యలో ఇన్ని రకాలు లేవు పరమాత్మ అంటే ఇది వేదాంతేషు మర్యాద శంకర్లు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అంటే ఆ భాషలో ఆ రహస్యం కొంచెం అనుభవం వస్తుంది అయ్యా మీరు పురాణాల్లో మీకు తోచినట్టు మీరు చెప్పుకుంటారు మేము వేదాంతులం వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో మర్యాద ఒకటి ఉన్నది ఏమిటా మర్యాద అంటే సకల ప్రాణులు ఎక్కడి నుంచి పుట్టినది పరబ్రహ్మ బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతి మరీచి ప్రజాపతి మళ్ళీ దక్ష ప్రజాపతి నో పితృదేవతలు అర్యమా అగ్నిశ్వత్సాహ దర్హిషద ఈ పితృదేవతలు నో నో ఆల్ దీస్ డిఫరెంట్ ఇది వేదాంతము ఇక్కడ మర్యాద ఏమిటంటే సకల ప్రాణులు ఎక్కడి నుంచి గాడ్ ఈస్ ఫాదర్ ఆఫ్ డ్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ ఆల్ నో ఎక్సెప్షన్ ఇక్కడ మర్యాదది నను భూపాశాపి వాయువాక్రమేణ కారణత్వం దర్శితం ఓ శంక మరి అయితే నువ్వే చెప్పావుగా ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని అలా నువ్వే చెప్పావుగా అలా చెప్పినప్పుడు నువ్వు ఏమైనా చూపించేవా ఆకాశము కారణమని చూపించేవా లేదా మళ్ళీ ఇప్పుడే ఉంటున్నావు పరబ్రహ్మయుద్ధి ఊంగి కాల్సిన అలాగే మాట్లాడుతున్నావు ఏమిటి అని ఓ శంక సత్యం నిజమే నిజమే మేము అలాగే చెప్తాం ఇలాగ నువ్వు అర్థం చేసుకోవాలి సత్యం చెప్పినావు ట్రూ దని అవును అలా చూపించబడింది అంటే ఆకాశం నుంచి వాయువు పుట్టేనో చోట చూపించాం దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది ఏంటంటే తి మూల కారణస్ బ్రహ్మణ అపరిగ్రహాద్ ఆకాశాదేవాధారణం సర్వాణీకి భూత విశేషం నానుకూలం సార్ చూడండి ఇక్కడ వాక్యం ఏమిటంటే నువ్వన్న శంకకి స్థానం లేదు ఇక్కడ నువ్వన్న శంక ప్రకారం అయితే ఆకాశం నుంచి వాయువు పుట్టిందంటే సర్వాణి భూతాన్ని పుట్టలేదు వాయువు పుట్టింది వాయువు ఒక్కటే పుట్టింది ఇక్కడ ఏమంటున్నారు వాక్యశేషలో సర్వాణి హవా భూతాని అని ఉంది తర్వాత ఇంకొకటి ఉంటాయి ఇప్పుడు వాయువు ఆకాశం నుండి పుట్టింది అని చూపించారు తప్ప ఆకాశం నుండి మాత్రమే పుట్టింది అని చూపించలేదు ఏవకారణం లేదు ఆకాశాద్ వాయు మరి ఇక్కడే ఉంటున్నారు సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యే ఏ ఆకాశము నుండి మాత్రమే ఈ సకల భూతములు పుట్టినవో అని అంటే రెండు సకల సర్వాణి అనే మాట ఏవా అనే మాట ఈ రెండూ కలిసి ఆ భూతాకాశం నుంచి ఏదో పుట్టింది అనే స్టెప్పుని అధిగమించి అల్టిమేట్ మూల కారణం వైపు మన మనస్సును తీసుకువెళ్తాయి అర్థమైందండి అర్థమంటే కాబట్టి మూల కారణమైన పరబ్రహ్మని విడిచిపెట్టేసి ఈ మధ్యలో వచ్చిన ఆకాశాన్ని పట్టుకుంటే సర్వప్రా సర్వభూతములోనే సర్వశము ఆకాశము నుండి మాత్రమే పుట్టినవి అనే ఏవకారము పొసగవు అనుకూలముగా ఉండవు దక్ష ప్రజాపతి నుండి అమ్మాయిలు పుట్టారు వాళ్ళకో సంతానం కలిగారు అని చెప్పచ్చు కానీ సకల ప్రాణులు ఎవరి నుంచి పుట్టినవో ఎవరు నుండి మాత్రమే పుట్టినవో అంటే దక్ష ప్రజాపతి చెప్పారా నేను అలా చెప్పకూడదు పరబ్రహ్మనే చెప్పండి సర్వశబ్దము ఏమ కారణం తథా ఆకాశం ప్రత్యం ఎంతి ఇది బ్రహ్మలింగం ఇప్పుడు చూడండి కుండ ఈ కుండలన్నీ ఏ కారణము నుండి పుట్టినవో అన్నామనుకోండి మీరు వెంటనే హా కొమ్మరి అని మీరు అనుకుంటారు ఈ కుండలన్నీ పగిలిపోయి ఏ కారణమునందు విలీనమవుతాయో అన్నాను అనుకోండి ఇప్పుడు కుమ్మరవాడు అంటారా అన్నారు ఎందుకంటే కుండ పగిలిపోతే ఆ చెల్లె పెంతులు వెళ్ళి కుమ్మరవాడ ముఖానికి బతుక్కుంటాయా ఇప్పుడు ఈ రెండు కలిపి ఏమంటారు కుమ్మరవాడు అంటారా ఇంకేమంటారు అలాగే ఈ సకల భో సకల ప్రాణులు దేని నుండి పుట్టినవో అనగానే ఆకాశము అని మీకు శంక వస్తే రావచ్చు మళ్ళీ కంటిన్యూ ఈ సకల ప్రాణులు దేనిలో విలీనమగుమో అనేప్పటికీ ఆకాశంలో విలీనమే అయిపోతాయా అయిపో ఆకాశం కూడా పరబ్రహ్మలో విలీనమైపోతుంది కాబట్టి విలీనమగుతా అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఇంకే ఆకాశం తీసిపారాయండి ఆది అసలు ఏదో పుట్టిందన్నప్పుడు ఇటాటాటా ఇటా ఇంకా ఏదైనా శంకున్నా ఈ విలీనం అగుతా అన్నది కేవలము బ్రహ్మలింగమేది కుండలన్నీ దేనియందు విలీనమగును అనేప్పటికీ ఇంకా కుమ్మరివాడు చక్రం మట్టి మోసుకొచ్చిన గాడిగా ఇవన్నీ పిక్చర్లో ఉండవు అవన్నీ వెళ్ళిపోతాయి వాటిని సహకార సాధనములు ఉంటారు సహకార కారణము అంటారు సో ఆమె రాసభ రాసభ కార్తీది చెప్తారు రాసభాన్ని సహకారీ కారణంగా చెప్తారు ఎందుకంటే ఈ మట్టి మోసుకు రావాలంటే గాడిగా ఉండాలి గాడిద మట్టి మీద వేసి మట్టి మోసుకొస్తుంది రాసభము చక్రము దండము ఆ చక్రాన్ని చెప్పడానికి దండము ఈ మూడు సహకారీ కారణాలని చెప్తారు అందు ఇవన్నీ చెప్పడం అది అలా మీరు చెప్పండి కానీ ఈ వాక్యం కూడా యాడ్ చేసేప్పటికీ అని చేతనే ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈశ్వరుల నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం ఈశ్వరుడు అలా అనుకోవాలి తప్ప నేను ఇక్కడ వాడిని ఆ మధ్యనే ఇక్కడ పుట్టాను ఆ ఊళ్ళో పుట్టాను అలా అనుకోకూడదండి ఎప్పటికీ నేను ఈ ఊళ్ళో పుట్టాను ఆ ఊళ్ళో పుట్టాను అనుకోకూడదు మనం ఎక్కడున్నామో అదే మన ఊరు అంతే అలాగా ఈ ఇంటర్మీడియట్ కాజెస్ పెట్టుకుంటే వాడు పరిచ్ఛిన్నుడు అయిపోతాడు వాడికి విస్తారమైన ఉండదు